తొంభై ఒకటవ టిప్పను చూడండి ఇహా యహ హే ఇచ్చట ఈ విధమైన శంక కలుగుతున్నది పూర్వము పూర్వపక్షియే శంక చేసిండే పండిత్ పీతాంబర్జీ ఈ శంకను లేపి టిప్పన్ చెప్పాడు అరవై ఐదో ఇప్పుడు దానికి సమాధానం చెప్పబడుతుంది జా వస్తువు కా పూర్వ అనుభవ కియా హోవే ఏ వస్తువు అయితే పూర్వము అనుభవించి ఉండెనో తాకి ఇచ్చా హోవే హై దాని యొక్క ఇచ్చనే కలుగుతుంది ఏ నియమే ఇది నియమం ఉంది అని పూర్వపక్షి అంటున్నాడు పూర్వ అనుభూత వస్తువుదే కాలాంతరంలో ఇచ్చ కలుగుతుంది ఇది నియమం ఉంది బ్రహ్మరూపాధిష్టానికి అజ్ఞానితే అజ్ఞాన సహిత ప్రపంచకి నివృత్తిక అనుభవ ముముక్షకు పూర్వ కిసి కాల విషయ భయాన్ని ఇప్పుడు అజ్ఞాన సహిత ఈ ప్రపంచమే ఈ బంధము అనుకున్నాం అహంకారసే ఆది లేకేజ్ అనాత్మ వస్తువు అంటే ఆ జ్ఞానం మొదలుకొని దాని కార్యమైనటువంటి దేహాదిక సంపూర్ణ ప్రపంచము అనాత్మ వస్తువు ఇదంతా కూడా బంధం పడుతుంది ఈ బంధం యొక్క నివృత్తి మోక్షంలో ఒక అంశం ఉంది కదా సర్వదుఖ నివృత్తి అనండి అజ్ఞాన సహిత సంపూర్ణ ప్రపంచం యొక్క నివృత్తి అనండి బంధ నివృత్తి అనండి పర్యాయ శబ్దాలంతే ఇది మోక్షంలో ప్రథమ అంశం అయితే ఈ మోక్షంలోని ప్రథమాంశం సిద్ధించాలి అంటే అంటే ఈ బంధ నివృత్తి కావాలి అని అంటే పూర్వము ముముక్ష పురుషుడు ఎప్పుడైనా బ్రహ్మరూప అధిష్టానము జ్ఞానం కలిగి ఉన్నాడా దానితో అజ్ఞాన సహిత ప్రపంచం యొక్క అనుభవం ఉందా పూర్వం ఎప్పుడైనా ప్రయోజన ప్రాప్తి అధికారి అధికారి ముముక్షు పురుషుడు ఇప్పుడు ఈ ప్రయోజనమును మోక్షమును కోరుతున్నాడు మరి ఆ మోక్షంలో మొదటి అంశము ఏదైతే ఉందో దీని యొక్క అనుభవము పూర్వం ఎప్పుడైనా ఉందా బ్రహ్మము సర్వ ప్రపంచమునకు అజ్ఞానమునకు అధిష్టానము అని వేదాంత శాస్త్రంలో చెప్పబడింది మరి ఈ అధిష్టాన రూప బ్రహ్మము యొక్క జ్ఞానం చేత జ్ఞాన సైత ప్రపంచం యొక్క నివృత్తి అనుభవం ఎప్పుడైనా ఏ ఉండిందా లేదు ఒకవేళ ఆ విధంగా అధిష్టాన బ్రహ్మ జ్ఞానం అయితే మళ్ళీ ఇచ్చ చేసేందుకు అసలు ముముక్షువైనా ఎక్కడుంటాడు ముక్తుడైపోతాడు కదా అతనిలో ముముక్షుత్వమే ఉండదు ముక్తుడైతాడు అప్పుడు ముక్తుడైన తర్వాత అతనికి ఇచ్చనే లేదు ఎస్వాత్మ ప్రగరేవశాద్ ఆత్మతృప్త మానవ ఆత్మనేవచ సంతుష్ట సస్య కార్యం నా విద్యతే అతనికి ఇంకే కర్తవ్యం ఉండదు మోక్షమును కోరేటువంటి చేయాలి జ్ఞానం కోసం శ్రవణ మన చేయాలి అవి కర్తవ్యం ఉన్నాయి శ్రోతవ్యం మంతవ్యం నిధి ద్యాస్తవ్య అంటూ శృతి కర్తవ్యాన్ని బోధించింది మరి జ్ఞానైన తర్వాత అతని కర్తవ్యమే ఉండదు అనట్టు శాస్త్రం చెప్తుంది అలాంటప్పుడు ఒకవేళ బ్రహ్మరూపాధి స్థానం యొక్క జ్ఞానం కరిగినట్లయితే ముక్తుడైపోతాడు అతను అతనిలో ముముక్షత్వమే ఉండదు అతను మోక్షం పొందాలనే కోరికనే ఉండదు అతనికి మరి ఇప్పుడు అతనికి ఏ కాలంలో కూడా అనుభవం లేదు కాబట్టి పూర్వానుభూత వస్తువు కాలాంతరం లోపల ఇచ్చగలుగుతుంది ఇది నియమం అలాంటప్పుడు అయితే తాకు అజ్ఞాన సైత నివృత్తికి ఇచ్చా బె నహి అని అంటూ ఏ పైసే టిప్పన్ ఉక్తు శంఖ అరవై ఐదో ఈ శంక చేయబడింది దానికి ఏ సమాధాన దానికి ఇప్పుడు సమాధానం చెప్పబడుతుంది పూర్వానుభూత వస్తువుదే కాలాంతరం లోపల ఇచ్చగలుగుతుంది అని ఏ నియమం పూర్వపక్ష చేశాడో దాన్ని భంగం చేస్తున్నాడు సిద్ధాంతి అనుభవకీయ వస్తువుకి ఇచ్ఛా హోవే ఐసా నియమీ పూర్వానుభూత వస్తువుదే ఇచ్చగలుగుతుంది అనేటువంటి నియమమేమి లేదు కింద అనుభవకీయ వస్తువుకి సజాతికి ఇచ్చా హోవే ఏ నియమే పూర్వం అనుభవించినటువంటి వస్తువు యొక్క సజాతీయ వస్తువుది ఇచ్చగలుగుతుంది కానీ ఆ వస్తువుదే ఇచ్చ కలిగదు ఒకవేళ అదే వస్తువుది ఇచ్చగలిగినట్లయితే జో అనుభవకీయ వస్తువుకి ఇచ్చా హూవేత్తో భుక్త భోజనం విషయ ఫిరీ ఇచ్ఛ హూచాయే అవరు ఓ తిన అనుభవించినటువంటి వస్తువుదే ఇచ్చగలుగుతుంది అని అంటే భోజనం చేశాడు భోజనం చేసిన తర్వాత ఆ భోజనం అది ఉదరంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తినాలని ఇచ్చగలిగింది అనుకో మరి ఆ పూర్వం అనుభవించినటువంటి ఆ భోజనం ఇప్పుడు ఉందా అతనికి ప్రాప్తం లేదే అది నష్టమైపోయింది దాని సజాతీయమైన వేరే భోజనం యొక్క ఇచ్చ కలుగుతుంది అంతేగాని అదే వస్తువు ఇచ్చగలగడానికి అవకాశం లేదు అనుకో ఆ వస్తువు లేనే లేదు అందువల్ల పూర్వానుభూత వస్తువు యొక్క సజాతీయ వస్తువు ఇచ్చ కలుగుతుంది కింద తీసుకే సజాతీయ తాకే తుల్యు వా తీస్తే విలక్షణం అన్ని భోజనానికి ఇచ్చా అవే భోజనం చేశాడు అది నష్టమైపోయింది ఉద్రంలోకి వెళ్ళిపోయింది పొట్టలోకి వెళ్ళిపోయింది అది జీర్ణం అయిపోయింది నష్టమైపోయింది ఇప్పుడు అదే వస్తువు యొక్క ఇచ్చ చేస్తే మాత్రం చేయలేడు చేస్తే ఆ వస్తువు అతనికి లభించదు కానీ ఆ వస్తువుకు సమానమైనటువంటి సజాతీయమైనటువంటి అన్ని వస్తువు యొక్క ఇచ్చ చేస్తాడు లేదా దానికంటే విలక్షణమైనటువంటి అన్య భోజనం ఇచ్చ చేస్తాడే గానీ అదే వస్తువు అదే భోజనం ఇచ్చ చేయడు అవకాశం కూడా లేదు సంభవం లేదు జైసే అజ్ఞాన ప్రపంచక అధిష్టాన బ్రహ్మ హే చూడు సజాతీయ వస్తువును చూపెడుతున్నాడు ఇక్కడ బ్రహ్మరూప అధిష్టానం యొక్క చేత అజ్ఞాన సహత నివృత్తి అనుభవం పూర్వం ఇతనికి ఎప్పుడు లేదు సజాతీయమైనటువంటి వస్తు అనుభవం ఉంది ఎక్కడ కల్పిత సర్పాధికే అధిష్టానం రజ్జు అధికహే లోకంలో భ్రాంతి స్థలాల్లో జీవులకు కదాచిత్ బ్రాంతి అవుతుంది కదా భ్రాంతి కాదని నియమం లేదు మందంధకారంలో వ్యక్తి పోతున్నాడు దారి గుండా అక్కడ ఒక త్రాడు మెలకలు మెలకలుగా పడి ఉంది ప్రకర ప్రకాశము లేదు గాఢమైన అంధకారము లేదు మందాంధకారము లేదా సామాన్య ప్రకాశం ఉంది ఆ సమయంలో అతనికి ఆ రజ్జువును చూసినప్పుడు దిదం ఇది ఏమో ఉంది అని ఆ రజ్జు యొక్క సామాన్య జ్ఞానం అయ్యింది ఆ అతనికి పూర్వము పాము సంస్కారం అంత క్రమంలో ఉండే ఆ సంస్కారం ఉద్భుతం అయింది అయం సర్ప అనేటువంటి భ్రాంతి కలిగింది భయపడ్డాడు పరిగెత్తాడు అతని యొక్క అరుపులు పరుగులు చూసి ఇతరులు ఏమయ్యా అలా భయపడుతున్నావు కేకలు వేస్తున్నావు పరుగులు తీస్తున్నావు ఎందుకు అని అంటే ఓ పామ్ పాం పాము అని ఎక్కడ ఎక్కడ అని అందరు వచ్చి చూసారు అందరూ ఒక ధైర్యవంతుడైన పురుషుడు వెలుతురు తీసుకుని పోయినాడు ఏదో టార్చ్ లైట్ దీపమో ఏదో పట్టుకొని ధైర్యంగా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పాము లేదు మరేమనగా ఉంది అరే రే నాయనా నువ్వు భయపడుతున్నది పాము కాదురా ఇది తాడు అని దాన్ని లేపి చూపెట్టాడు ఇప్పుడు ఈ భయకంపితుడైనటువంటి భ్రాంత పురుషునికి తాడు అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం కలిగింది అంటే అధిష్టాన జ్ఞానం అయింది అయిన తర్వాత పూర్వం ఏదైతే సర్పము అనేటువంటి భ్రాంతి తద్వారా కలిగినటువంటి భయకంపాలు ఏవైతే ఉండినా కూడా నివృత్తం అయిపోయినాయి చూడు ఇప్పుడు అధిష్టాన జ్ఞానం చేత బ్రాంతి నివృత్తి అనుభవం ఉందా లేదా ఉంది అయితే ఇది అధిష్టాన బ్రహ్మము ఏదైతే ఉందో దాని జ్ఞానం చేత అజ్ఞాన సహిత ఏదైతే కల్పిత ప్రపంచం యొక్క నివృత్తి రూప సజాతీయ అనుభవం మాత్రం ఇక్కడ ఉంది ఏది రజు సర్ప దృష్టాంతంలో పూర్వ అనుభవం అయితే లేదు కానీ తన సజాతీయ అనుభవం రజు సర్పము చుక్తి రహితము ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అధిష్టాన రూప బ్రహ్మము జ్ఞానం చేత అజ్ఞాన సహత ప్రపంచం యొక్క నివృత్తి నేను చేసుకుంటాను అని ఇచ్చా చేస్తాడు ఇక్కడ అతిశయోక్తి ఏముంది అసంభవం ఏముంది అంటాడు కల్పిత సర్పనికే అధిష్టానం రజ్వాదిక హే అయితే వే అధిష్టానత కరికే పరస్పర సజాతిహే బ్రహ్మమునకు అంటే ఈ దేహాదిక ప్రపంచానికి అధిష్టాన రూప బ్రహ్మమునకు మరి కల్పిత సర్పాదులకు అధిష్టానమైనటువంటి రజ్వాదులకు సదృశ్యం ఉన్నది సజాతీయత ఉన్నది అధిష్టానత్వ రూపం చేత సజాతీయం ఉన్నది అట్లే వారు సర్పాధికానికి నివృత్తి వారు అజ్ఞాన సహిత ప్రపంచకి నివృత్తి బి పరస్పరం సజాతీయే నివృత్తి నివృత్తి సజాతీయం ఉన్నది సర్పం యొక్క నివృత్తి మరి అజ్ఞాన సహిత ప్రపంచం యొక్క నివృత్తి అనే అందువల్ల జాతీయ రజువాదికే జ్ఞానిస్తే సర్పాధికనికి నివృత్తి ముముక్ష అనుభూతి హే తాతే తినకే సజాతీయ బ్రహ్మకే జ్ఞానిస్తే అజ్ఞాన సైత ప్రపంచకే నివృత్తికి ఇచ్చా బే హే అందుకని ఎందువలనైతే కల్పిత సర్పాదులకు అధిష్టానమైనటువంటి రజువాదుల యొక్క జ్ఞానం చేత సర్పాదుల యొక్క నివృత్తి ముముక్షుకు ఏ విధంగా అనుభవం ఉన్నదో దానికి సజాతీయమైనటువంటి బ్రహ్మరూప అధిష్టాన జ్ఞానం చేత అజ్ఞాన చేత ప్రపంచం యొక్క నివృత్తి ఇచ్చా సంభవిస్తుంది అని సమాధానం చెప్పాడు ఇప్పుడు విషయంలోకి రండి అరవై అంకము పూర్వపక్షి ముప్పై నుంచి ముప్పై అంటే రెండు అంకములలో ఏదైతే ప్రశ్న చేశాడో దానికి ఉత్తరం చెప్పబడుతుంది సైంతీస్ తథా అడతీస్ గత పూర్వపక్షిక ఉత్తర్ చౌసష్ పాసష్ఠంటారు అన్నారు సరే ఈ రెండు అంకముల చేత మోక్షకే ద్వితీయ అంశకి ఇచ్ఛా బే హై అంటూ సమాధానం చెప్తున్నాడు ఆ రుజో పూర్వపక్షినే సైంటిస్ట్ మే కయ ముప్పై ఏడో అంకంలో ఏదైతే శంక చేశాడో దాన్ని అనువాదం చేస్తున్నాడు చూడండి జా వస్తువుకి అనుభవ కియా హోవే తాకి ప్రాప్తికి ఇచ్చా హోవే హై బ్రహ్మకా అనుభవ కాహునే కియా హై నీ కాకపోతే బ్రహ్మకి ప్రాప్తి రూప మోక్షకి ద్వితీయ అంశుకి ఇచ్చా కావుకు పోవె నయ్యి అని పూర్వపక్షి ఉపేడా ఏడో అంకంలో శంక చేశాడు అనువాదం చేసి చెప్తున్నాడు గ్రంథకర్త ఏ వస్తువు అయితే అనుభవం ఉండినో అంటే ఏ వస్తువును ముమోక్షుడు పురుషుడు అనుభవించి ఉన్నాడో దానిదే కాలాంతరం లోపల మళ్ళీ పొందాలి అనేటువంటి ఇచ్చ చేస్తాడు కానీ బ్రహ్మానుభూతి పూర్వం ఎప్పుడైనా ఈ ముముక్షువుకు కలిగిందా అజ్ఞాన సహిత ప్రపంచం యొక్క నివృత్తి అనేది మొదటి అంశము ఇది రెండవ అంశం బ్రహ్మప్రాప్తి పరమానందరూప బ్రహ్మప్రాప్తి అనేది మోక్షంలోని రెండవ అంశం అయితే ఈ బ్రహ్మప్రాప్తి అనేది పూర్వం ముముక్షుకు ఎప్పుడైనా కలిగిందా కలగలేదే అందువల్ల మరి పూర్వం అనుభవమే లేని బ్రహ్మప్రాప్తి యొక్క ఇచ్చ ముక్షు ఇప్పుడు ఎలా చేస్తాడు చెయ్యడు అందువల్ల మోక్షం యొక్క రెండవ అంశం కూడా సిద్ధించనందువలన మోక్షం అధికారియే కోరే అధికారీయే సిద్ధించకుండా పోతున్నాడు అలాంటప్పుడు అధికారి లేడు ప్రయోజనము లేదు మరి ఎవరి కోసము నువ్వు రాస్తున్నావు అని పూర్వపక్షి శంకజేశాడు తాకా సమాధాన్ కహెహే దానికి ఇప్పుడు సమాధానం చెప్పబడుతుంది తొంభై రెండవ చూడండి ఇహా ఇహ రహస్య హే ఇక్కడ ఈ విధంగా రహస్యం ఉంది గూడ అభిప్రాయం ఉంది జో అనుభవీవేతో ఉన్నది అది కూడా సరిగ్గా ఉంది అనుభవకీయే రోగాది నిమిత్త జన్య దుఃఖే సాధన రోగాది రూపు ప్రతికూల వస్తువుకి బి ఇచ్చా సర్వ్ కు హువి ఇప్పుడు అనుభవించినటువంటి వస్తువుది ఇచ్చగలుగుతుంది అని అంటే పూర్వము జీవులకు అనేక జన్మల నుంచి కూడా ఇతడు పుడుతూ చస్తూ వస్తున్నాడు కాబట్టి జన్మ పరంపర లోపల ఇతడు తిరుగుతూ వస్తున్నాడు కాబట్టి ఇతనికి అనేక దుఃఖాల యొక్క అనుభవం పూర్వం ఉంది రోగాది జన్య దుఃఖాలే కావచ్చు ఇంకా మనం పూర్వం చెప్పుకున్న ప్రకారంగా ఆది భౌతిక దుఃఖాలే కావచ్చు ఆది దైవిక దుఃఖాలే కావచ్చు వెనకెన ప్రకార ఏమైన మొత్తం మీద ఇతనికి దుఃఖానుభవం ఉందా లేదా పూర్వము ఉంది కదా ఆ అనుభవము పూర్వం ఉండింది కాబట్టి అనుభవం అప్పుడు నష్టమైపోయి తత్ సంస్కారం అంతఃకరణంలో మిగిలి ఉంటుంది ఆ సంస్కారం కాలాంతరం చేత ఉద్భుతమయ్యి ఇచ్చకు కారణమవుతుంది మరి ఇప్పుడు దుఃఖానుభవం అయితే సకల జీవులకు ఉంది ముముక్షకు కూడా ఉంది మరి ఆ దుఃఖమును కూడా ఇచ్చ చేయాలి కదా మళ్ళీ నాకు దుఃఖం రావాలి మళ్ళీ నాకు దుఃఖం రావాలి అని కోరుకోవాలి కదా అనుభవం అనుభూత వస్తువు తప్పకుండా ఇచ్చగలుగుతుంది అనే నియమం కనుక ఉన్నట్లయితే పూర్వానుభూత ఏవైతే దుఃఖాలకు కారణమైనటువంటి రోగాదులు ఉన్నాయో వాటి ఇచ్చ కలగాలి కదా అనుభవం కియే నిమిత్తసే జు దుఖు అవరు తాకే సాధన రోగాది రుకు ప్రతికూల వస్తువుకి బి ఇచ్చ సర్వకు వీచాయే రోగాదుల చేత ఏ దుఃఖ అనుభవం ఉన్నదో ఆ అనుభవం ఒకవేళ కాలాంతరం లోపల ఇచ్చగలుగుతుంది అని అంటే ఆ దుఃఖాలకు సాధనభూతములైనటువంటి రోగాదుల యొక్క ఇచ్ఛ కూడా సకల పురుషులకు కలగాలి నాకు రోగం రావాలి నాకు దుఃఖం కలగాలి అని ఇచ్చ కలగాలి ప్రతికూలం కదా దుఃఖం ప్రతికూల వేదనీయం దుఃఖం అనుకూల వేదనీయం సుఖం మరి ఈ ప్రతికూలమైనటువంటి దుఃఖము దుఃఖ సాధనాల యొక్క ఇచ్చ సకల పురుషులకు కలగాలి పూర్వ అనుభవం అయితే అందరికీ ఉంది దుఃఖం అనుభవించిన వాడు ఎవడు చెప్పండి అందరికీ దుఃఖం అనుభవం ఉన్నది మరి ఆ దుఃఖం యొక్క ఇచ్చ దుఃఖ సాధనాల యొక్క కూడా అందరి పురుషులు చేయాలి చేస్తున్నారా ఓతిని కానీ అటువంటి ఇచ్ఛ ఎవరికి కలగదు యాతి అనుభవ సుఖ ఆరు సుఖకే సాధన రూప అనుకూల వస్తువుకి ఇచ్చా హో వేహే కానీ పూర్వము అనుభవించినటువంటి సుఖము మరి సుఖానికి సాధనాల ఏవైతే ఆ సాధనాల చేస్తాడు పురుషుడు ఇది లోకంలో మనందరికీ ప్రసిద్ధముంది సుఖ ఆరు సుఖకే సాధన అనుకూల వస్తువుకి ఇచ్చా హో తింటేవి అనుభవకీయ అనుకూల వస్తువుకి సజాతీకి ఇచ్చా పోవే సుఖము సుఖ సాధనాల యొక్క ఇచ్ఛ కలుగుతుంది కానీ అక్కడ కూడా పూర్వానుభూత సుఖ సాధనాలనే కోరడు ఎందుకు అవి కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు లేవు కానీ ఆ సుఖ సాధనాల యొక్క సజాతీయమైనటువంటి చేస్తాడు సుఖము గాని సుఖ సాధనాలు గాని వాటి యొక్క సజాతీయమైనటువంటి వస్తువు ఇచ్చగలుగుతుందే గానీ అదే పూర్వానుభూత వస్తువుదే ఇచ్చ కలగదు భోజనం చేస్తున్నాం మనం ప్రతిరోజు భోజనం చేస్తున్నాం తినాలని ఇచ్చా ప్రతి వాడికి కూడా కలుగుతుంది ఎందుకంటే ఆకలి రోగం కదా దానికి ఔషధం కదా ఎవరికి తినాలని ఇచ్చగలగదు చెప్పండి తినాలని ఇచ్చగలుగుతుంది భోజనం యొక్క ఇచ్చా అందరికీ కలుగుతుంది కానీ నిన్న తిన్నదే తింటా అదే కావాలి అని ఇచ్చ చేస్తాడే అది ఎప్పుడూ జీర్ణమై నష్టమైపోయింది దాని సజాతీయమైనటువంటి అన్యమైనటువంటి భోజనం లేదా దానికి విలక్షణమైనటువంటి భోజనం యొక్క ఇచ్చ చేస్తాడే గానీ పూర్వానుభూత వస్తువుదే అదే భోజనం యొక్క ఇచ్చేవాడు అట్లే ఇక్కడ కూడా సుఖానుభవం ఉంది మరి ఆ సుఖ సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి వచ్చే అనుభవం కూడా ఉంది కానీ అవే వస్తువులు అవే సుఖ సాధనాలను కోరడు తత్సజాతీయమైనటువంటి సుఖము సుఖ సాధనారను కోరుతాడు కాబట్టి అనుకూలమైనటువంటి వస్తువు యొక్క సజాతీయ ఇచ్చ కలుగుతుంది ఏ నియమే జాతే బుద్ధి విషయ బ్రహ్మానందకే ప్రతిబింబరూప విశేషు ఖాత అనుభవం సర్వనే కియా హే అయితే మరి బ్రహ్మసుఖము పరమానంద సుఖము ఈ ముముక్షువులకు పూర్వం ఎప్పుడైనా అనుభవం ఉండిందా అంటే లేదు కానీ ఆ బ్రహ్మసుఖం ఏదైతే ఉన్నదో అది బింబరూప సుఖము దాని యొక్క ప్రతిబింబ సుఖము ఈ శబ్ద స్పర్శ రూపరసంధాది విషయాల్లో ఉండింది అని శాస్త్రం చెప్తుంది శాస్త్రం ద్వారా విన్నారు కాబట్టి ఈ విషయ సుఖాల యొక్క అనుభవం అందరికీ ఉంది విషయ సుఖము లేరు కోరడు వైసేక కూడా అజ్ఞాన కాలంలో అందరూ కూడా విషయ సుఖాలను అనుభవించిన వారే కదా మరి విషయ సుఖాల యొక్క అనుభవం ఉండింది అయితే దానికి సజాతీయమైనటువంటి బింబభూత సుఖం బ్రహ్మసుఖము అని శాస్త్రాల ద్వారా విన్నాడు విన్న తర్వాత ఈ ప్రతిబింబ సుఖము శ్రేష్టమా బింబభూత సుఖము శ్రేష్టమా అని వివేక పురుషుడు విచారం చేస్తాడు మరి శ్రేష్టమైందే కోరుతాడు కదా ప్రతివాడు కూడా ఎందుకనంటే యోగ భూమ తత్ సుఖమని చెప్పిన ప్రకారంగా ఏది వ్యాపకం ఉంటుందో దానిలో సుఖము అధికంగా ఉంటుంది మరి బ్రహ్మం కంటే వ్యాపకమైనది మరొకటి లేదు కాబట్టి బ్రహ్మసుఖం కంటే అధికమైనటువంటి సుఖము లేదు కాబట్టి బ్రహ్మసుఖము నిరతిశయ సుఖము అటువంటి సుఖము కావాలని సకల జీవులు కోరుతారు ఎవడు సుఖం కావాలంటాడు ప్రతి జీవుడు కూడా సుఖాన్నే కోరుతాడు ఇదైతే ప్రసిద్ధం ఉన్నది ఎవడు కూడా దుఃఖాన్ని మాత్రం కోరడు ఎందుకు ప్రతికూలం ఉంది కాబట్టి అయితే ఈ సుఖమును అందరు కోరుతారు ఆ సుఖం ఎటువంటి సుఖం కావాలని కోరుతారు అంటే ఎత్ కించిత్ కాలం నాకు సుఖాన్నిచ్చి మళ్ళీ అది నివృత్తం కావాలి అని కోరుతారా నాకు శాశ్వతమైనటువంటి సుఖము నిరతి చేయ సుఖాన్ని కోరుతారు ఆ నిరతిసే సుఖం ఏదైతే ఉందో అది బ్రహ్మసుఖం ఉంది ఆ బ్రహ్మసుఖమును కోరుతారు అయితే మరి అనుభవం ఉండిందా లేదు అయినా కానీ సజాతీయమైనటువంటి విషయ సుఖాన్ని అనుభవం ఉంది కాబట్టి తత్ సజాతీయమైనటువంటి బ్రహ్మసుఖమును మొత్త పురుషుడు कोता इन सदेहते बुद्धि विषय ब्रह्मानंद प्रतिबिंब रूप विषय सुख का अभव सर्वे हे ताका सजातीय बिंबूत सुख रूप ब्रह्म शास्त्र सुनाहे ये विषय सुखाइते प्रतिबिंब रूप सुखाइते जीवल अभव दाने सजातीयम बिंबभूत सुखम निरतिशय सुखमित्य सुखम ఏదైతే ఉందో అది బ్రహ్మసుఖం ఉంది అని శాస్త్రాల ద్వారా విన్నాడు అలాంటప్పుడు ఆ ఉత్కృష్టమైనటువంటి నిరసనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ బ్రహ్మసుఖాన్ని ఏది విషయ సుఖానికి ప్రతిబింబ సుఖానికి సజాతీయమైనటువంటి బింబభూత సుఖం ఏదైతే బ్రహ్మసుఖం ఉన్నదో దాన్ని సకల జీవులు కోరుతారు యాతే బ్రహ్మకే ప్రాప్తికి ఇచ్చా బేహే అలా ప్రాప్తి ఉన్నది ప్రాప్తికి ఇచ్చా బేహే అని తెలుసుకోవాలి కాబట్టి ఈ మోక్షములోని రెండవ అంశం ఏదైతే ఉన్నదో పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేది అది కూడా సంభవిస్తుంది మోక్షము అనేది సిద్ధిస్తుంది మోక్షం యొక్క అధికారి కూడా సిద్ధిస్తున్నాడు అందుకని అధికారే లేడు ప్రయోజనమే లేదు గ్రంథ రచన ఇది నిరర్థకము అని పూర్వపక్షం ఏదైతే చేశాడో దాన్ని ఖండన చేశాడు సమాధానం చూడండి దోహ కియ అనుభవ సుఖ కోసరూపోహేతు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేది మోక్షంలోని రెండవ అంశం ఏదైతే ఉన్నదో అది ముముక్షులకు పూర్వ అనుభవం లేదు కాని దాని సజాతీయమైనటువంటి సుఖం అనుభవము ఉంది కియ అనుభవ సుఖ కో సబుహి బ్రహ్మసుఖమునకు సజాతీయమైనటువంటి సుఖము అందరూ కూడా విషయ సుఖాన్ని అనుభవించి ఉన్నారు దానికి సజాతీయమైన ఉత్కృష్టమైంది శ్రేష్టమైంది నిరస్యమైంది అని శాస్త్రాల ద్వారా విన్నారు బ్రహ్మసును సుఖరూపు శాస్త్రాల ద్వారా విన్నారు ఏమని బ్రహ్మము సుఖరూపమున్నది యో వైభూసు అని అంటూ శాస్త్రం చెప్తూ ఉంది అటువంటి ఉత్కృష్టమైన బింబభూత సుఖ ప్రాప్తి కోసము బ్రహ్మ ప్రాప్తి యా హేతు చహత్ వివేకి భూపు వివేకవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ముముక్షు అధికారి అయినటువంటి వాడు ఆ బ్రహ్మ ప్రాప్తి గురించి ఇచ్చా చేస్తాడు టీకా సర్వపురుషునే సుఖక అనుభవ కియా సకల పురుషులు కూడా సుఖానుభూతిని పొందినారు వెనకెన ప్రకారైన వారి వారి ప్రారంధానుసారము వారి వారి ఇచ్చానుసారము ప్రయత్నానుసారము ఆయా సుఖాలను పొంది ఉన్నారు శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాలు ఉన్నాయి కొందరు ధ్యానం చేస్తారు యోగానందాన్ని అనుభవిస్తారు కొందరు విద్యానందాన్ని అనుభవిస్తారు కొందరు సుశప్తి ఆనందాన్ని అనుభవిస్తారు అయితే అందరికి అనుభవమే ఉంది ఈ విధంగా బ్రహ్మసుఖమునకు సజాతీయమైన సుఖాల యొక్క అనుభవము సకల పురుషులకు ఉంది తే సుఖకి ఇచ్చ సరువుకు హే కాబట్టి సుఖం యొక్క ఇచ్ఛ అందరికీ ఉంది అయితే ఎటువంటి సుఖము కావాలని కోరుతారు అంటే బ్రహ్మ నిత్య సుఖరూపు హే ఐసా సత్శాస్త్రమే సునా నిరతిశయమైనటువంటి వ్యాపకమైనటువంటి దుఃఖం యొక్క లేసమాత్రం కూడా మిశ్రణము కానటువంటి సుఖము బ్రహ్మసుఖం ఉంది అని శాస్త్రాల ద్వారా విన్నారో అయితే వివేకి భూపు కయ్యే ఉత్తమ వివేకి వివేకుల లోపల కూడా ఉత్తమమైనటువంటి వివేక పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడు సుఖస్వరూపు బ్రహ్మకి ప్రాప్తికు చాహే హై సుఖస్వరూపమైనటువంటి బ్రహ్మం యొక్క ఇచ్చ ఆ బ్రహ్మ సుఖమును పొందాలని కోరిక చేస్తాడు బ్రహ్మసుఖమును కోరతాడు అందుకని మోక్షం యొక్క రెండవ అంశం కూడా కోరేవటువంటి అధికారి పురుషుడు ఉన్నాడు దోహ అరవై ఐదవ అంకం కేవల సుఖుజన వైజు వివేక సకల జీవులు కూడా సుఖమును కోరతారు అయితే విషయ సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం యొక్క అనుభవము అందరికీ ఉంది అది క్షణికమున్నది నశ్వరం ఉన్నది మరి దుఃఖమిశ్రితమే ఉన్నది అని కూడా జీవులకు తెలుసు కానీ ఆ సుఖ లేస మాత్రం అనుభవించి దానికంటే ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మసుఖం పొందాలనే ఇచ్చ చేస్తారు అని చెప్తున్నాడు కేవలం సుఖమును సకల జీవులు కోరుతున్నారు విషయాలను కాదు కేవల సుఖాన్ని కోరుతున్నారు అందువల్ల ఈ విషయ సుఖం కాకుండా దానికంటే ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మసుఖం యొక్క ఇచ్చా కోరేటువంటి అధికార పురుషుడు ఉన్నాడు కాబట్టి గ్రంథ రచన ప్రారంభము సఫలమే అని అంటూ చెప్తున్నాడు టీకా పూర్వ అంక అడతీస్మె కయ ముప్పై ఎనిమిదో ఈ విధంగా చెప్పి ఉండే ఏమని జో సర్వపురుషు విషయజన్య సుఖ చాహే హై సకల జీవులు కూడా విషయ సుఖాలనే కోరుతారు గాని విషయ సుఖమును విడిచి అన్య సుఖమును కోరరు అని పూర్వపక్షి పూర్వము ముప్పై అంకములో అంకంలో శంక చేసి ఉండే అప్పుడు చెప్పుకున్నాం కదా అపి వృందావనే శూన్యే శృగా రత్ స ఇచ్చతే మోక్షం కదా చి గౌతమ అని అంటూ కామ ఏమంటారంటే విషయపురుషులు మాకు విషయ సుఖమే కావాలి విషయ సుఖం కంటే అన్యమైన సుఖం అనేది ప్రపంచంలో లేనే లేదు ఆ విషయ సుఖమును కోరి మేము బృందావనపు చిట్టడబుల్లో నక్కలమై పుట్టి ఏదో సంవత్సరానికి ఒకసారో రెండుసార్ల్లో ఆ క్షణికమైనటువంటి సంయోగ సుఖమునైనా మేము పొందగలుగుతాము కానీ ఈ మోక్ష సుఖం ఏదైతే నిర్విషేయ మీరు చెప్తారే ఆ నిర్విషయ సుఖం మాకు అంటే విషయ సుఖమే మాకు కావాలి అని వైసీక పురుషులు కోరుతారు అందుకని నీ మోక్షసుఖం ఎవడికి కావాలయ్యా నీ మోక్షసుఖాన్ని కోరేవాడు ఎవడు లేడు అని పూర్వపక్ష పూర్వము చెప్పి ఉండే దాన్ని అనువాదం చెప్తున్నాడు సో విషయజన్య సుఖం మోక్ష విషయ ప్రాప్తివేనయి ఆ విషయజన్య సుఖం అయితే మోక్షంలో లేదా అది మోక్షం అయితే నిర్విషేయ సుఖం ఆ నిర్విషే సుఖము ఎవడు కోరతాడయ్యా విషయ సుఖాన్ని కోరతాడు అని శంక చేస్తూ కింద జగత్మే ప్రాప్తువేహే నిర్విషేయ సుఖము మోక్షంలో ఉంది అని మీరు అంటారు ఆ మోక్షసుఖమైతే జగత్తులో లేదు కానీ జగత్తులో సుఖం ఉంది ఎక్కడుంది విషయాల్లో ఉంది అందుకని విషయ సుఖాన్నే పొందాలని కోరుతారు లేకపోతే మోక్షకి ఇచ్చావాన అధికారికి ఆభావితే గ్రంథ ఆరంభం నిష్ఫలహే అంటే నిర్విషయమైనటువంటి మోక్షసుఖాన్ని కోరే అధికారి జగత్తులో ఎవడు లేడు కానీ విషయ సుఖాన్ని కోరే వారే సకల జీవులు ఉన్నారు కాబట్టి మోక్ష సుఖాన్ని కోరే అధికారి పురుషుడు లేనందువలన ఏ అధికారికి ప్రయోజన సిద్ధి అంటే మోక్ష సిద్ధి కావాలనే హేతు మీరు గ్రంథాన్ని రచన చేయడం అది నిష్ఫలము అని పూర్వపక్షి శంకను అనువాదం చేశాడు గ్రంథకర్త తాకుయే పూచే ఇప్పుడు అతనికి మనం వికల్పాలు చేసి అడుగుదాం జోకోయ ముసు నెహి ఏ ఒక్క ము ముముక్ష అధికారి కూడా లేడంట అతవా ముతో హాయ్ పరంటూ తినికి గ్రంథి విసే ప్రవృత్తి ఊవేనే ముముక్షులు ఉన్నారయ్యా మోక్షం కావాలని ఇచ్చజేసే వాళ్ళు ఉన్నారు కానీ మీ విచారసాగర గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మాత్రం యువుడు ప్రవృత్తుడు కాడు అంటే వానికి వేరే సాధనాలు ఉన్నాయని అర్థం ఇక్కడ విచారం ద్వారా జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందాలనేటువంటి ఇచ్చ చేసేవాడైతే ఈ విచార సాగర గ్రంథాన్ని అధ్యయనం చేయగలడు కానీ వానికి జ్ఞానం యొక్క అపేక్ష లేదు జ్ఞానంతో అవసరం లేదు ఎందుకు జ్ఞానం కంటే భిన్న సాధనాలు అతనికి ఉన్నాయి అందువల్ల ఆ సులభమైనటువంటి సాధనాన్ని అవలంబించి మోక్షాన్ని పొందగలుగుతాడు అందువల్ల ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసడానికి మాత్రం ప్రవృత్తుడు అయ్యేటువంటి అధికారి లేడు రెండు వికల్పాలు చేశాడు ఇక్కడ ముముక్షువు ఏ ఒక్కడు కూడా లేడు అంటావా లేదా ముముక్షులైతే ఉన్నారో కానీ మీ గ్రంథంలో ప్రవృత్తుడు అయ్యేవాడు లేడు అని అని ఈ విధంగా వికల్పం చేసి మొదటి వికల్పం ఏదైతే ఉందో అంటే ఏ ఒక్క ముముక్షు కూడా లేడు అంటావా అంటే అది సంభవించదు ముముక్షు నహి హై సో బె నహే ముముక్షు లేనే లేడు అనేది మాత్రం సంభవించదు ఉన్నాడు సర్వ అయితే సర్వ సర్వదు నాశ్ అవరు నిత్య సుఖకి ప్రాప్తి చాహే ప్రతి కూడా కేవలం మనుషులే కాదు క్రిమి కీటకాదులు పశు పక్షాదులు కూడా సకల జీవులు కూడా దుఃఖాల యొక్క నివృత్తి మరి సుఖం యొక్క ప్రాప్తిని కోరతారు అంటే ఏమన్నట్టు మోక్షం స్వరూపమే కదా ఇది సర్వదుఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అంటే ఏంది సకల దుఃఖాలను నివృత్తి చేసుకోవాలి సుఖమును పొందాలి అనేటువంటి ఈ సజీనికే మోక్షం అన్నాం కదా మరి మోక్షాన్ని కోరేవాడు ఎవడు లేడు చెప్పు సకల పురుషులు కూడా ముమోక్షులే ఉన్నారు ఎందుకు అందరు కూడా దుఃఖం యొక్క నాశనము సుఖ ప్రాప్తి అది కూడా నిత్య సుఖం యొక్క ప్రాప్తి కోరుతూ ఉన్నారు ఎవడొద్దంటాడు చెప్పండి దుఃఖాలు పోవాలని సుఖము కావాలని కోరని వారు ఎవరో చెప్పండి అందరూ కోరుతారు సో సర్వదు నాస్ ఆరు కి ప్రాప్తి రూపం మోక్షే ఇదే కదా మోక్షం స్వరూపము సకల దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి మరియు నిత్య సుఖ ప్రాప్తి యొక్క ఇచ్చనే ఇది మోక్షము మరి ఈ మోక్షం కోరేటువంటి వారు సకల జీవులు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కడు కూడామోక్షు లేడు అని చెప్పుట అసంగతము అది సంభావ్యం కాదు అనేది లేదు అంటే సంభవిస్తుంది కాకే సర్వపురుషు ముముక్ష ఎవడు లేడు ముముక్ష చెప్పు క్రిమి కీటకాదులు కూడా ముముక్షులే ఎందుకు వాటికి కూడా సకల దుఃఖాల నివృత్తి కావాలని నిత్య సుఖం కావాలని కోరిక ఉందా లేదా ఉంది అందుకని అందరు ముముక్షలే జన్మించినటువంటి ప్రతి జీవి కూడా ముముక్షువే ఎవడు మోక్ష అని చెప్పండి అందరు కోరుతారు అందరు ముముక్షులే ఆరు కహాజో విషయజన్య సుఖు చాహే అయితే పూర్వం అన్నాడు అయ్యా ఈ నిర్విషయ మోక్షను ఎవడు కోరడు విశేజన్య సుఖం యొక్క అనుభవము సకల జీవులకు ఉంది ఆ విశేషజన్య సుఖమునే కోరుతారు కానీ నిర్విషేష సుఖాన్ని ఆ మోక్ష సుఖాన్ని ఎవరు కోరేవాడు లేడు అని పూర్వం ఏదైతే అది కూడా సంభవం సో బి బి అది కూడా సంభవించదు కింటు సుఖ మాతృ చాహే అయితే విషయ సుఖమా విద్యాసుఖమా సుషిప్త సుఖమా ఖమా బ్రహ్మసుఖమా ఇక్కడ ఉపాధులు వదిలిపెట్టు కేవలం సుఖాన్ని మాత్రం అందరు కోరతారు కోరతారు లేదా సుఖం కోరతారు అటువంటి సుఖం కూడా ఎటు కావాలంటారు నిత్య సుఖం కావాలంటారు మరి ఆ నిత్య సుఖం విషయాల్లో ఉందా బాబా ఏహి సంస్పర్శ భోగా దుఃఖ యోనయే ఆద్యంతవంతకౌంతేయ మతే సుర మతే బుధహ ఇంద్రియ విషయ సంబంధం వలన కలిగినటువంటి విషయజన్య సుఖం ఏదైతే ఉందో అది ఆది అంతములు కలిగి క్షణికమయ్యి దుఃఖమిశ్రితమయ్యి దుఃఖహేతువులై ఉన్నాయి అటువంటి దుఃఖమిశ్రితమైనటువంటి దుఃఖహేతులైన సుఖాలను బుధహ అంటే వివేకపురుషుడు నరమతి అందులో రమించడు అంటే కోరడు వాటి కావాలని ఇచ్చాడు అని స్పష్టంగా చెప్పాడు గీతాచార్యుడు అందువల్ల కేవలం సుఖం మాత్రం కావాలి అది నిత్య సుఖం కావాలి విశేషన్య సుఖాలను కోరరు వివేకీ పురుషులు సుఖమాత్ర మాత్ర హే సో సుఖ విశేషే హోవే అథవా విషయ వినా హోవే సుఖము కావాలి ఆ సుఖము విషయం ద్వారా పొందబడుతుందా లేదా నిర్విషే సుఖం పొందబడుతుందా అనేది ఇక్కడ ప్రశ్న లేదు కేవలం సుఖం కావాలి అతనికి అంతే అది విషయజన్య సుఖం కావచ్చు విషయం లేనటువంటి సుఖం కూడా కావచ్చు జో విషేజన్య సుఖు హీ సుఖకి హీ కి సుశుప్తికే సుఖకి ఇచ్చా నెహిఊచాయే ఒకవేళ పూరపక్షి అన్న సకల పురుషులు విషయ సుఖాలనే కోరతారయ్యా నిర్విషయ సుఖమైనటువంటి మోక్షం ఎవరూ కోరరు అని ఏదైతే అన్నాడో ఆ విధంగా ఒకవేళ అదే నియమముగా చెప్పినట్లయితే చూడండి ఒక చక్రవర్తి ఉన్నాడు అనుకోండి చక్రవర్తి అన్నప్పుడు అతనికి ఏమైనా లోటు ఉంటుందా విషయాల యొక్క లోటు ఉంటుందా అతనికి చక్రవర్తికి విషయాల యొక్క లోటు ఉండదు ఏ విషయము ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ అతనికి ఉపలబ్ది అవుతుంది చక్రవర్తి ఉన్నాడు శాసనం చేస్తాడు ఆజ్ఞాపిస్తాడు నాకు ఈ విషయం కావాలి తీసుకురండి అని సేవకులు చెప్తాడు వెంటనే తీసుకొచ్చి అందువల్ల అతనికి ఏ సుఖం యొక్క లోటు కూడా లేదు అటువంటి చక్రవర్తికి ఇప్పుడు శబ్దము అంటే శ్రావ్యమైనటువంటి గీతాలు వినబడుతున్నాయి స్పర్శ విషయము చక్కటి పరుపులు పానుపులు ఉన్నాయి రూపసుఖము ఉంది రస విషయము ఉంది తినుబండారాలు చక్కటి పదార్థాలు చక్రవర్తికి ఏం లోటు ఉన్నాయి ఉన్నాయి గంధ సుగ సుగంధమైనటువంటి ద్రవ్యాలు వాడుకుంటారు వాళ్ళు మొదలైనటువంటి కాబట్టి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాలే కదా లోకంలో ప్రపంచంలో ఉన్నాయి కదా సర్వత్ర పంచభూతాన్ని సష్టం శ్రీ వాల్మీకి మహర్షుల వారు యోగ చెప్పిన ప్రకారంగా ఎక్కడ ఏ లోకం పోయినా కానీ పంచభూతాలే ఉన్నాయి కదా పంచభూతాల యొక్క విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ పంచ విషయాలే ఆరో భూతం లేదు ఆరో విషయం లేదు అవునా మరి ఈ పంచ చక్రవర్తికి ఉపలబ్ది ఉన్నాయి మరి అతనికి విషయజన్య సుఖమే శ్రేష్టము విషయజన్య సుఖం కంటే అన్యమైనటువంటి నిర్విషేష సుఖం ఒకటి లేదు అది మాకు వద్దు అని ఒకవేళ ఇదే నియమం కనుక ఉన్నట్లయితే అవన్నీ ఎదురుగా ఉన్నప్పటికీ వాటిని అనుభవించే యోగ్యత సామర్థ్యం కూడా చక్రవర్తులు యువకుడు కాబట్టి వాటిని అనుభవించే సామర్థ్యం కూడా ఉంది కాబట్టి మరి వాటినే ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉండాలి కానీ ఒక దశలో అన్నిటిని వదిలేస్తాడు చక్కని అందమైనటువంటి రూపవతి అయినటువంటి యువనవతి అయినటువంటి భార్య పక్కనే ఉంది శ్రావ్యమైనటువంటి నృత్య గీతాలు అవన్నీ కూడా ఉన్నాయి తినుబండారాలు ఆ చక్కటి పదార్థాలు పంచభక్ష భోజ్యములు అన్ని కూడా ఉన్నాయి అన్ని విషయాలు ఎదురుగా ఉన్నాయి కానీ ఒక దశలో అన్నిటినీ వదిలేసి నిద్రపోతాడు ఎందుకు గాఢ సుశుత్తులోకి వెళ్ళిపోయి అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు ఆ సుక్షిప్త సుఖము వైషిక సుఖమా నిర్విషయ సుఖమా చెప్పండి అక్కడ ఏమైనా శబ్ద స్పర్శలు పరసగంధాలు ఉన్నాయా లేవే మరి ఆ నిర్విషయ సుఖం కావాలని ఈ విషయ సుఖాలను కూడా వదిలేసి నిద్ర సుఖాన్ని కావాలని ఎందుకు పోతున్నారు జీవులు చెప్పండి అంటే సకల జీవులు కూడా నిర్విషయ సుఖమునే కోరుతున్నారు అనేది సిద్ధమవుతుంది అదే ఉత్కృష్టమైనది అదే శ్రేష్టమైంది అనేది కూడా సిద్ధమవుతుంది లేకుంటే దీన్ని వదిలేసి అది ఎందుకు కావాలని సుశూప్తులకు వెళ్ళిపోతున్నాడు సుచిప్త సుఖాన్ని అనుభవించడానికి ఒకదాన్ని వదిలి మరొకదాన్ని పట్టుకుంటున్నాడంటే వదిలబడింది నికృష్టం ఉంటుంది పట్టుకున్నది శ్రేష్టం ఉంటుంది ఇది నియమం ఉంది మరి విషే సుఖాలను వదిలి నిద్రా సుఖాన్ని సుశప్త సుఖాన్ని అనుభవించడానికి సకల జీవులు కూడా పోతున్నారు అని అంటే నిర్విసే సుఖమును కోరేటువంటి వాళ్ళు ఉన్నారు అనేది సిద్ధమవుతుందా లేదా నిర్విసే సుఖము మోక్ష సుఖము దాన్ని కోరేవాడు ఎవడూ లేడు వైశిక సుఖాలనే కోరేవారు ఉన్నారు సకల జీవులు అని పూర్వపక్షి ఏదైతే అన్నాడో ఆ నియమానికి భంగం వాటిల్లిందా లేదా భంగం అయిపోయింది అందువల్ల జో విశేజన్య సుఖకు హీ చాహేతో సుషుప్తిక సుఖకి ఇచ్చా నహిఛాయే సుషుప్తికా విశేషన్య హై నహి తే సుఖ మాత్రకు చాహే హడ విషయాలు లేవు సుశక్తులు కానీ సకల జీవులు కూడా నిర్విషే సుఖాన్ని కోరుతూ సుశక్తుల్లోకి వెళ్ళిపోతున్నారు అందుకని నిర్విషేయ సుఖమే కావాలి అని సకల జీవులు కోరుతున్నారు కేవల విషయజన్యకు హి నహి కేవల విషయజన్య సుఖమునే కోరుట లేదు కేవలం సుఖమాత్రమును కోరుతున్నారు ఉంటా ఆత్మసుఖకు చాహేహే ఆ సుశుప్తులో వెళ్ళి అనుభవించే సుఖము ఎక్కడిదయ్యా అంటే అది తన స్వరూప సుఖమే కాకపోతే ఆవృత సుఖం అంతే జాగ్రత్త లోపల గురుశాస్త్రాన్ని ఆశ్రయించి తన సస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఇక్కడ అనావృత సుఖము అనుభవానికి వస్తుంది సుశుప్తులో ఆవృత సుఖం కానీ అది కూడా ఆత్మసుఖమే ఇది కూడా ఆత్మసుఖమే కాబట్టి ఆ నిర్విషయ సుఖం ఏదైతే ఉందో అది ఆత్మసుఖమే బ్రహ్మసుఖమే అని నిశ్చయం అవుతుంది ఆత్మసుఖకు చాహే హే విశేషన్యుకు నహి చాహే విశేషజన్య సుఖాన్ని కూరటలేదు కా అయితే ఎందుకనంటే సర్వపురుషానికి న్యూన్ అతిక విశేష సుఖ ప్రాప్తి బి హై తు సకల జీవులకు న్యూ నాదికం చేత వారి వారి ప్రారంధాన్ని బట్టి ఎందుకంటే అందరు జీవులు అధిక సుఖాన్ని పొందడం లేదు కదా దరిద్రులు నికృష్ట ప్రారంభం ఉన్నటువంటి వాళ్ళు క్షీణిక సుఖాన్ని అనుభవిస్తున్నారు కించిత్ కాల సుఖాన్ని అనుభవిస్తున్నారు కొందరు పుణ్యాత్ములు ఉన్నారు అధిక కాల సుఖాన్ని అధిక సుఖాన్ని అనుభవిస్తూ మొత్తం మీద సకల జీవులు న్యూనాధికంగా అయితే అనుభవిస్తున్నారు పరంటు ఐసి ఇచ్ఛ సదా రహిహే కానీ సకల జీవులకు మాత్రం ఈ విధమైనటువంటి ఇచ్చా ఎల్లప్పుడు ఉంటుంది ఏ విధమైనటువంటి ఇచ్ఛ హమారేకు ఐసా సుఖ ప్రాప్తి హోవే నా కదే మానం ప్రేమాత్మ నీక్ష అని అంటూ శ్రీ విద్యారాణ్య గురు దేవులు మొదటి ప్రకరణంలో ఎనిమిదో శ్లోకంలో చెప్పాడు కదా సకల జీవులకు కూడా నేను ఎల్లప్పుడూ ఉండాలి మరియు ఎల్లప్పుడు సుఖరూపుడునై ఉండాలి ఎల్లప్పుడూ నాకు సుఖం కావాలి అని సకల జీవులు కోరుతూ ఉన్నారు అందువల్ల నాకు సుఖం కావాలి ఎటువంటి సుఖము అంటే ఆ సుఖం ఎప్పుడు కూడా నాశనం కావద్దు అనిత్యమైన సుఖము నాకు వద్దు నిత్యమైనటువంటి నిరతయమైనటువంటి సుఖమే నాకు కావాలి అని కోరుతారు ఐసా సుఖం ఆత్మస్వరూపం మోక్షే మరి అటువంటి సుఖము ఎక్కడ ఉన్నది అని అంటే ఆత్మస్వరూపమయ్యే ఉంది దానికే మోక్షం కూడా అంటారు ఆ నిరతయము నిత్యము దుఃఖ మిశ్రతము నిరావృతమైనటువంటి ఏ సుఖమున్నదో అది బ్రహ్మసుఖమే ఆత్మసుఖమే ఆ బ్రహ్మసుఖమునకే మోక్షం అంటాం పరమానంద ప్రాప్తి అదే మోక్షం ఐశాసు ఆత్మస్వరూపు మోక్ష హే యాతే సర్వపురుషు మోమోక్షు హే ఒక అటువంటి ఆత్మస్వరూప సుఖమునే సకల జీవులు కోరుతున్నారు నిత్య సుఖాన్ని నిరక్తీవ సుఖాన్ని కోరుతున్నారు కాబట్టి ఆ పరమానంద బ్రహ్మ ప్రాప్తినే సగల జీవులు కోరుతున్నారు కాబట్టి అందరు కూడా ముముక్షులయే ఉన్నారు కోముక్షు నహి ఐసా కహన బహి ఏ ఒక్క ముముక్షు కూడా లేడయ్యా అనేది చప్పుట సంభవించదు అంటున్నాడు సిద్ధి చేశాడు కదా అందరూ ముముక్షులే ఉన్నారు పశు పక్షి మనుష దేవ గంధర్వ రాక్షస క్రిమి కీటకాదు ఏవైతే ఉన్నాయి సకల జీవులు కూడా ముముక్షులే ఉన్నారు ఎవరికి కావాలి దుఃఖం పో చెప్పండి అందరికీ కూడా సుఖమే కావాలని కోరిక ఉంది అటువంటి సుఖం కూడా ఎట్లుండాలి నిత్యము నిరసమైనటువంటి సుఖము ఉండాలి అని కాబట్టి అటువంటి సుఖము బ్రహ్మసుఖమే అందువల్ల సకల జీవులు కూడా ముముక్షులు ఉన్నారు కాబట్టి అధికారి సిద్ధిస్తున్నాడు ప్రయోజన ప్రాప్తి కాము అధికారి సరే అరవై అంకం చూడండి ఇప్పుడు మొదటి రెండు వికల్పాల్లో మొదటి వికల్పానికి సమాధానం చెప్పాడు అంటే ఏ ఒక్క ముముక్షు కూడా లేడు అంటావా అని వికల్పం చేసి అది సంభవించదు ఎందుకంటే అందరూ ముముక్షులే ఉన్నారని సిద్ధి చేశాడు ఇక రెండవ వికల్పం ఏం చేశాడు ముముక్షువులు అయితే ఉన్నారు కానీ మీ గ్రంథంలో ప్రవృత్తి అయ్యేటువంటి ముముక్షు అంటాడు అంటే మనకి అన్య సాధనాలు ఏవో ఉన్నాయి మోక్షాన్ని పొందడానికి ఆ వికల్పాన్ని తీసుకొని ఇప్పుడు అది కూడా సంభవించదు అని అంటూ చెప్తూ ఉన్నాడు సిద్ధాంతి ముముక్షుకి సిద్ధిసే గ్రంథికి ఆరంభకి సఫలత ముముక్షు ఉన్నాడు అని సిద్ధి చేసి గ్రంథ రచన నిష్ఫలం కాదు సఫలం ఉంది అని చెప్తూ ఉన్నాడు ఆ రుజు ఐస ఒకవేళ పూర్వపక్షి ఈ విధంగా అనవచ్చు ముముక్షుతో హే పరంటు గ్రంథిమే ప్రవృత్తి హోవెని ముముక్షులైతే ఉన్నారు స్వామిజీ ని మీ విచార సాగరం అనేటువంటి గ్రంథంలో ప్రవృత్తి అయ్యేటువంటి ముముక్ష మాత్రం లేడు అని పూర్వపక్షి అన్నట్లయితే తాకుయే పూచే అతనికి ఈ విధంగా అడుగుదాం మొదటి వికల్పం మొత్తం మూడు వికల్పాలు చేస్తాడు మొదటి వికల్పం చూడండి గ్రంథ్ మోక్షుకా సాధన నహి హే యా గ్రంథి విషయ ప్రవృత్తి నహిఓవే అయితే ముముక్షువులు అయితే ఉన్నారు గానీ మీ గ్రంథంలో ప్రవృత్తి అయ్యేటువంటి ముముక్ష ఎందుకు ప్రవృత్తి గ్రంథంలో అంటే ఈ గ్రంథం మోక్షానికి సాధనం కాదంటావా అని ఒక వికల్పం లేక అతవా గ్రంథరు సాధన హే అ మీ విచార సాగరమే కాకుండా మోక్షాన్ని పొందుటప్పు అన్ని సాధనాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి సులభ సాధనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథంలో ప్రవృత్తి కారు అన్ని సాధనాలలో ప్రవృత్తులై వాళ్ళు ముక్తులవుతున్నారు विचार सागर यापेक्ष इन अट्ठावा अथवा ग्रंथ में सो्य कोई अदिकारी नहीं ग्रंथि में प्रवृत्ति होया ग्रंथारंभ लि रूप ऐसी शम दम उप्रति श्रद्धा सामधान अने वाला सपत्ति गलिकारी पुष्पारा వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముక్షుత్వము ఈ నాలుగు సాధనాలు కలిగినటువంటి వాడు అధికారి అని మీరు నిరూపిస్తూ వచ్చారే అందులో సమాధులు ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టదాయకమైనటువంటివి మనసును నిగ్రహించడము మరి ఇంద్రియాలను నిగ్రహించడము శ్రద్ధ కలిగి ఉండడము ఉప్రతి కలిగి ఉండడము సమాధానము ఏవైతే ఇవి మీరు షట్ సంపత్తి చెప్పారో అవి చాలా క్లేశదాయకములు అందువల్ల అటువంటి శ్రమధమాదులు కలిగినటువంటి యోగ్యమైన అధికారి పురుషుడు ఎవడు లేడు కాబట్టి గ్రంథంలో ఎవడు ప్రవృత్తుడు కాడు అని ఈ విధంగా మూడవ వికల్పాన్ని ఒప్పుకుంటావా అని మూడు వికల్పాలు చేశాడు జో ఐశే మొదటి వికల్పాన్ని తీసుకొని అది కూడా సంభవించదు ఎందుకనంటే గ్రంథ్ మోక్షక సాధన నహి స్వార్త బని నహి यह विचार सागर हो ग्रंथम मोक्षा की साधन का मोद विकलते अभी संभव चुने मोक्ष ज्ञानेते नि करक होने ज्ञाचेतने मन को उपनिषत् ज्ञानादेव कैवल्यं वृते ज्ञा मुक्ति देश ज्ञात सर्वपहा तरति शोकम आत्म वित् అనంటూ జ్ఞానము చేతనే మోక్షం కలుగుతుంది జ్ఞానతో తద జ్ఞానం ఏషం నాశితమాత్మన అనంటూ జ్ఞానము చేతనే అజ్ఞానం నష్టమైతుంది అజ్ఞాన నాశనం అయితే జ్ఞానం లబ్ధ పరమశాంతిం అచిరైనది గచ్చేది జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆలస్యం లేకుండా తత్క్షణమే మోక్షాన్ని పరమ శాంతిని పొందుతాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నందువలన ఏ వేదిక సిద్ధాంతే ఇది వేదం యొక్క సిద్ధాంతం ఉన్నది జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది అనేటువంటి వేదం యొక్క సిద్ధాంతం ఉన్నది సో జ్ఞాన్ శ్రవణ సే హోవే హా ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది జ్ఞానానికి అంతరంగ సాధనాలేవి శ్రవణము మరణము నిధిధ్యాసనం శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే శ్రవణం చేత కలుగుతుంది ఆ శ్రవణం కూడా రెండు ప్రకారాలు శ్రవణం దో ప్రకారక శ్రవణం రెండు ప్రకారాలుగా ఉంది ఒకటి అంగీశ్రవణము ఒకటి అంగశ్రవణము అని రెండు ప్రకారాలుగా ఉంటుంది ఏకతో వేదాంత వాక్యక అది శ్రోత్రక సంయోగ రూపే ఎందుకంటే ఇప్పుడు వక్త చెప్తూ ఉన్నాడు ముముక్ష యొక్క మనస్సు అన్యత్ర ఉంది ఎప్పుడైతే మనస్సు అన్యత్ర ఉంటుందో అప్పుడు ఆ వక్త యొక్క ఏదైతే బోధం ఉందో అది శబ్దరూపం కాబట్టి ఆ శబ్దము శ్రోతా పురుషం యొక్క శ్రోత దేశ పర్యంతం వస్తుంది శ్రోత్రంతో సంబంధం కూడా అవుతుంది కాని మనసు లేదు అక్కడ ఇక్కడ సంయోగ రూపే అన్నాడు శ్రోత్రంతో సంయోగం కావాలి వేదాంత వాక్యాలు ఏవైతే గురుదేవుడు బోధిస్తాడో అవి శ్రోత్రంతో సంబంధం కావాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది అంటే ఇక్కడ ఇంకా మా అధికంగా ఏం తెలుసుకోవాలి శ్రోత్రంతో సంబంధం అవుతుంది కానీ మనసు లేకపోతే జ్ఞానం కలిగేది అందుకని మనస్సంయుక్త స్తోత్రంతో సంబంధం కావాలి మనస్సుతో కూడినటువంటి అంటే మనస్సు శ్రోత్రం సంబద్ధమై ఉంటే శబ్దాల యొక్క జ్ఞానం అతనికి కలుగుతుంది కాబట్టి ఇక్కడ వేదాంత వాక్యాల యొక్క మనస్సంయుక్త శ్రోత్ర సంయోగ రూపం ఒక రూపమైనటువంటి ఒక ప్రకారమైనటువంటి శ్రవణం ఇక దూసరా వేదాంత వాక్యక విచార రూపే ఇక రెండవది ఏదైతే ఉందో వేదాంత వాక్యాలకు విచార రూప శ్రవణం ఒకటి ఉంది విచారమంటే శ్రవణం మననం నిదిద్యాసం అయితే ఈ విచార రూప శ్రవణం అనేది రెండవది శ్రోత్ర మనస్సంయుక్త శ్రోత్ర సంయోగ రూప శ్రవణం అనేది మొదటిది ఈ రెండు విధాలుగా శ్రవణం ఉంది జ్ఞానిక హేతు ప్రథమ శ్రవణ అంగీశ్రవణం అంటారు జ్ఞానానికి హేతు మొదటి శ్రవణం అంటే వేదాంత వాక్యాలది మనస్సంయుక్త శ్రోత్ర సంయోగ రూప శ్రవణం ఏదైతే చెప్పిందో అది మొదటి శ్రవణము అది జ్ఞానానికి హేతు అవుతుంది జ్ఞానక హేతు ప్రథం శ్రవణయే దూసరా రెండవది కాదు ఏది వేదాంత వాక్యాల యొక్క రూప శ్రవణం ఏదైతే ఉందో ఇది కాదు జ్ఞానానికి హేతు ఆ అంగీశ్రవణము కలగడానికి ఈ దూసరా ఈ రెండవ శ్రవణం ఉపకారకం ఉంది కానీ ఈ రెండవ శ్రవణమే సాక్షాత్ జ్ఞానానికి హేతు కాదు కాహితే ఎందుకు కాదు అంటే శబ్దజన్య జ్ఞాన విషయ ఇంద్రియకే శాత్ శబ్ద సంయోగి సర్వత్రా హేతుహే అయితే శబ్దజన్య జ్ఞానం శాబ్ది ప్రమ అదా మనం వృత్తి రత్నా వాళ్ళు తెలుసుకుంటూ కదా శాబ్ది ప్రమ కలగాలి అంటే అది నియమం ఏమున్నది అనంటే శబ్దజన్య జ్ఞానం నందు ఇంద్రియంతో శబ్దం యొక్క సంయోగం ఏదైతే ఉన్నదో ఇదే శాబ్ది ప్రమకు హేతువు అనేటువంటి నియమం సర్వత్రా ఉంది అయితే వేదాంత వాక్యక ఆరు శ్రోత్రిక సంయోగ రూపు శ్రవణ బ్రహ్మజ్ఞానక హేతుహే అందుకని వేదాంత వాక్యాలకు మరియు శ్రోత్రేంద్రియంతో శబ్దం యొక్క సంయోగ రూప ఏ శ్రవణం ఉన్నదో మొదటి శ్రవణము ఇదే బ్రహ్మజ్ఞానానికి హేతు ఉంది అయితే అందులో కూడా అవంతర వాక్యక శ్రవణ్ పరోక్ష జ్ఞానక హేతు అవంతర వాక్యాలు కూడా శ్రోత్రంతో సంబంధం అవుతాయి హే సోహృదంతర జ్యోతి పురుష అని అంటూ విషయంలో అవంతర వాక్యం మరి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా ఆనందం బ్రహ్మే దివ్య జానాథ అనేటువంటి అవంతర వాక్యాలు ఇవి బ్రహ్మ విషయక అవంతర వాక్యాలు కేవలం బ్రహ్మను బోధించే అవంతర వాక్యాలు కేవలం జీవుని స్వరూపాన్ని బోధించే వాక్యము యేసో హృదయంతర జ్యోతి పురుష అయితే ఇవి అవాంతర వాక్యాలు అనపడతా అంటే ఇక్కడ జీవ బ్రహ్మల అభేదమును బోధించింది లేదు ఇక్కడ కేవలం జీవుని యొక్క స్వరూపాన్ని లేదా కేవల పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాత్రమే బోధించింది ఉన్నది అవి అవాంతర వాక్యాలు అనపడతాయి మహావాక్యం దేనికంటారు జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని ప్రతిపాదించే వాక్యాలే మహావాక్యాలు అయితే ఈ వాక్యాల్లో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మయ్య సుహృద్యంతర జ్యోతి పురుష అనేటువంటి వాక్యాల్లో అభేధ బోధక పదము లేదు కేవలం వస్తు స్వరూపాన్ని బోధించింది ఉన్నది అంతే అందువల్ల ఆ అవంతర వాక్యాల చేత చేత పరోక్ష జ్ఞానమే అవుతుంది అవంతర వాక్యకాశ్రవణ పరోక్ష జ్ఞానక హేతు మహావాక్యకాశ్రవణ అపరోక్ష జ్ఞానక హేతువయ అయితే మహావాక్యాల యొక్క శ్రవణం చేసినట్లయితే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది ఆ మహావాక్యం చేత కూడా పరోక్ష జ్ఞానం కూడా కలగవచ్చు అపరోక్ష జ్ఞానం కూడా కలగవచ్చు మహావాక్యం చేత అపరోక్షానం అయితే కలుగుతుంది కానీ ఒక్కోసారి అసంభావన విపరీత భావన వెనుక పరోక్ష జ్ఞానమే అవుతుంది భర్త దృష్టాంతం తెలుసుకున్నాం కదా పూర్వం అయితే అపరోక్ష జ్ఞానం మాత్రం మహావాక్యం చేత కలుగుతుంది అవంతర వాక్యం చేత పరోక్ష జ్ఞానమే కలుగుతుంది ఏ వార్త పూర్వ ప్రతిపాదన కరీహా ఈ విషయం పూర్వమే ఇరవై అంకులో మనం చెప్పుకుంటూ వచ్చాం జాకు జ్ఞాను హువేతే బి అసంభావన విపరీత భావన హువే సో దూస్రావన్ మనన్ నిధిధ్యాసన్ కరే అయితే ఎవరికైతే జ్ఞానం కలుగుతాయందు అసంభావన విపరీత భావనలు ఉన్నాయో అంటే ఈ అసంభావన విపరీత భావనలు దోషాలు అని తెలుసుకుంటూ కదా అసంభావన లోపల ప్రమాణగత సంశయం ప్రమాయగత సంశయం అనే రెండు విధాల సంశయాలు ఉంటాయి ఇక విపరీత భావన ఏదైతే ఉందో అది విపరీత నిశ్చయము విప్రీత భావన అంటారు ఈ విధంగా దోషాలు ఉంటాయి కదా ఈ దోషాలు ఉంటే జ్ఞానం కలగదు దోషాలు నివృత్తి అయితేనే జ్ఞానం కలుగుతుంది అందుకని జ్ఞానం కలుగుటకు అసంభావన విపరీత భావనలు ఏవైతే ఉన్నాయో అవి రెండవ శ్రవణం ద్వారా నివృత్తి మహావాక్యముల యొక్క విచార రూప ఏ శ్రవణం అంగ శ్రవణం అంటారు దీనికి అంగం అంటే సాధనం అంగి అంటే సాధ్యం అది ఇది అంగశ్రవణం ఉంది అంటే అసంభావన విపరీత భావన నివృత్తి అవటం కోసము మహావాక్యం యొక్క విచారం చెయ్యాలి శ్రవణము మరణము నిధిధ్యాసనము చెయ్యాలి ఇది అంగ శ్రవణం అంటారు వేదాంత వాక్యకా విచార రూపుజ శ్రవణ్ అదే ఈ రెండవ శ్రవణం చెప్పుకున్నామే వేదాంత వాక్యాల యొక్క విచార రూప శ్రవణం ఇది ద్వితీయ శ్రవణం అన్నామే తాసు వేదాంత వాక్య విషయ అసంభావన దూరి హోవే అయితే ఈ మహావాక్యం యొక్క విచార రూపే ద్వితీయ శ్రవణం చేస్తామో దాని యొక్క ఫలం ఏమిటి అంటే దాని ద్వారా అసంభావన దూరం అవుతుంది ప్రమాణగత సంశయం ప్రమేయగత సంశయం దూరం అవుతుంది ప్రమాణగత సంశయం ఎట్లా ఉంటుంది వేదాంత వాక్య బ్రహ్మకే ప్రతిపాదకే అతవ ఆర్తికే ప్రతిపాదక ఇప్పుడు వేదాంత వాక్యాలే ఇవి ప్రమాణం కదా తస్మ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో ఈ మహావాక్యాలే వేదాంతంలో చెప్పిన తత్వశాది మహావాక్యాలే మనకు ప్రమాణములు ఆ ప్రమాణ విషయంలో అంటే ఈ తత్వశాది మహావాక్యాలు బ్రహ్మ ప్రతిపాదకములా లేదా ఔర ఆర్థిక ప్రతిపాదన అంటే కర్మ ప్రతిపాదకములా అని ఈ విధంగా వేదాంత వాక్య రూప ప్రమాణముల పట్ల సంశయము ఇది ప్రమాణగత సంశయం అనబడుతుంది ఐసా సంశయం వేదాంత వాక్యకి అసంభావన హే ఈ సంశయమే వేదాంత వాక్యాల్లో ఉన్నటువంటి అసంభావన దీనికి కూడా ప్రమాణగత సంశయం అంటారు సో తనికే దూరి హోవే అయితే ఈ ప్రమాణగత సంశయం ఏదైతే ఉందో ఇది వేదాంత వాక్యాలను విచారించడం ద్వారా కలుగుతుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క సురత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురుదేవుని యొక్క ముఖార విందం నుండి మహావాక్య విచారం చేసినట్లయితే అంటే శ్రవణము మననము నిధిధ్యాసనాలు చేసినట్లయితే దూరం అవుతుంది అయితే ఈ ప్రమాణగత సంశయము కేవలం శ్రవణం చేత నివృత్తి అవుతుంది మహావాక్యాల యొక్క శ్రవణం చేత ఇక మననిసే ప్రమేయకి అసంభావన దూరీ అవే ఈ ప్రమేయం పట్ల అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే కదా प्रमेय ग्रंथा विषय आ जीव ब्रह्मल याकत्व सत्यमा लेनात्म सत्यमा अच्छे जीव ब्रह्म की ऐकता वेदात का प्रमेय सो एक सत्य अथवा जीव ब्रह्म का भेद सत्य जो संशय प्रमेय पट संशय जीव ब्रह्मत्प विषय आ प्रमेय पटे संशय जीव ब्रह्मल ओक एकत् सत्यमा लेदा भेदम सत्यमा अभी प्रमेय पट उदेह प्रमेयगत संशयमंटार ऐसा जो संशय सो प्रमेय की असंभावना सो मर से दूरी होवेदे प्रमेयगत संशयमं मरण सेत दूरमी विपरीत भावना निधिध्यास दूरी होवे प्रमाणगत संशय श्रवणम चत निवृत्ति प्रमेयगत संशय मरण सेवृत्ति विपरीत भावना निधिध्यास నివృత్తి అవుతుంది ఇసరి తీసే ప్రథమ శ్రవణతో జ్ఞాన ద్వారా మోక్షక హేతుహే మొదటి శ్రవణం ఏదైతే ఉందో అంటే వేదాంత వాక్యాలు శ్రోత పురుషుని యొక్క శ్రోత్రంతో సంయోగం అవుతే అది మొదటి శ్రవణం మనం చెప్పుకున్నాం కదా ఆ మొదటి శ్రవణం ఏదైతే ఉన్నదో అది మోక్షానికి జ్ఞానానికి సాధనం అయితే శ్రవణ మనన నిదిధ్యాసన చేయగా జ్ఞానం కలిగితే జ్ఞానం ద్వారా మోక్షానికి సాధనం ఉంది అయితే విశార రూప శ్రవణం ద్వితీయ శ్రవణం ఏదైతే ఉందో అది శ్రవణ్ ఆరు మనన్ అధిధ్యాసన ఏ అసంభావన అవ విపరీత భావనకి నివృత్తి ద్వారా మోక్షకే హేతు మొదటి శ్రవణమేమో జ్ఞానం ద్వారా మోక్ష మోక్షానికి హేతు అవుతుంది ద్వితీయ శ్రవణం కూడా మోక్షానికి హేతు కానీ శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా అంటే అవి చేస్తే అసంభావన విపరీత భావనల యొక్క నివృత్తి ద్వారా మోక్షానికి ఎతువులు అవుతాయి శ్రవణ మనం నిధిధ్యాసం చేసినట్లయితే అసంభావన విపరీత భావనల యొక్క నివృత్తి అవుతుంది ఆ అసంభావన నివృ విపరీత యొక్క నివృత్తి ద్వారా ఈ ద్వితీయ శ్రవణం కూడా మోక్షానికి హేతు అవుతుంది వేదాంత నామం అసలు వేదాంత వాక్యాల యొక్క శ్రవణం చేయాలన్నాడు కదా వేదాంతం అంటే ఏమిటి మహారాజ్ అని మళ్ళీ ఒకవేళ ప్రశ్నించినట్లయితే దానికి సమాధానం చెప్పబడుతుంది సమయం అతీతమైంది ఆ విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చనాభవతు ఓం సహ వీర్యం కరవాహై తేజస్విధి తమస్